ఇంకో చెప్పలేం నీకు ఇదంతా కూడా మానవ జీవితం యొక్క విశ్లేషణ అందుకోసం చెప్తున్నాను ఇదంతా సైంటిఫిక్గా నేను స్టడీ చేసి మీకు చెప్తున్నా మీరేదో నేను ఏదో నాలుగు కబుర్లు పోగేసి చెప్తున్నానని అనుకోద్దు టాపిక్ కాళ్ళు మల్టై టాస్కింగ్ అని టాపిక్ ఒకటి అంటే ఒక మనిషి ఒకే సమయంలో ఎక్కువ పనులు చేస్తాడు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మల్టై టాస్కింగ్ అంట ఇది ఒక సోషల్ సినిమిన్ ఈ ఆధునిక సమాజంలో కర్మ వ్యగ్రత అంటే అధికాధికముగా పనిని చేయుట అనేటువంటి ఆ ప్రెషర్ ఒత్తిడిలో మనిషి బతుకుతూ ఉంటాడు ఆ మనుషులు అనేకములైన మానసిక శారీరక వ్యాధులకు బల ఉంటారు ఈ కర్మ వ్యగ్రత కారణంగా ఈ మల్టీటాస్కింగ్ అంటే ఏకకాలంలో అనేక కార్యములను నిర్వర్తించుట అనే దాని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో సైకాలజీ డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసరు రీసెర్చ్ స్కాలర్స్తో కలిసి చాలా చక్కటి రీసెర్చ్ చేసి దాన్ని జర్నల్ ఆఫ్ సైకాలజీలో ప్రచురించిన జర్నల్ ఆఫ్ సైకాలజీ నేను ఆర్టికల్ చదివాను ఆర్టికల్ మీద న్యూయార్క్ టైమ్స్ అంటే కొన్ని సైంటిఫిక్ ఆర్టికల్స్ చాలా ప్రధానమైనవి ప్రజల దృష్టికి రాదగ్గ ఆర్టికల్స్ ఏవైనా కనుక సైంటిఫిక్ జర్నల్స్ లో పడినట్లయితే ఈ సైన్స్ సెక్షన్ ఉంటుంది న్యూయార్క్ టైమ్స్లో సైన్స్ సెక్షన్ ఒకటి ఉంటుంది చూస్డే వస్తుంది ఒక ఎయిట్ పేజెస్ మెటీరియల్ చూస్డే వస్తుంది నేను ఆ సైన్స్ సెక్షన్ చాలా శ్రద్ధగా చదువుతూ ఉండేవన్నీ ఆ సైన్స్ కరస్పాండెంట్స్ సైంటిస్టులను కలిసి జర్నల్స్ని తీసుకుని వాళ్ళతో చర్చ చేసి ఒక సారాన్ని దాంట్లో మనకి ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఆ రకంగా ఈ మల్టీ టాస్కింగ్ మీద వచ్చినటువంటి రీసెర్చ్ని అధ్యయనం చేసే అవకాశం నాకు కలిగింది సంగ్రహ రూపంగా అధ్యయనం వాళ్ళు కొన్ని పాయింట్స్ ప్రూవ్ చేస్తారు మల్టీల్ టాస్కింగ్ ఎందుకు చేస్తారు ఏక కాలంలో అనేక పనులను చేయుట ఎందుకు చేస్తారు మనం చాలా పనులను మనం సక్సెస్ఫుల్గా లక్ష్యాన్ని చేరుకునేట్లా చేయగలుగుతాము అని వాళ్ళ అభిప్రాయం ఎవరైతే మల్టై టాస్కింగ్ చేస్తారో వాళ్ళ యొక్క సక్సెస్ రేట్ అంతా వాళ్ళ అకాంప్లిష్మెంట్ ఏ విధంగా ఉన్నది ఏ విధంగా వాళ్ళ కార్యసిద్ధిని సంపా చేయగలుగుతున్నారు ఎవరైతే మల్టీ టాస్కింగ్ కాకుండా వన్ థింగ్ అటేట వన్ టాస్క్ అటేటా ఒక సమయంలో ఒక పని అనే ఆ విధంగా ఎవరైతే చేస్తారో వీళ్ళ యొక్క అకాంప్లిష్మెంట్ రేట్ ఎలా ఉన్నది అని వాళ్ళు స్టడీ చేశారు రిసెర్చ్ స్టడీ ఇంకే మీద ఏదో ఒక పర్టికులర్ సిచ్యుయేషన్ మనసులో పెట్టుకుని ఏదో చెప్పడం అలా కాదు చాలా సైంటిఫిక్గా శాంపుల్ ఉంటుంది అంటే ఒక వెయ్యి మంది యంగ్ పీపుల్ని శాంపుల్ కింద తీసుకుని వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్ని వాళ్ళ యొక్క వర్కింగ్ హ్యాబిట్స్ని వాళ్ళ యొక్క అకాంప్లిష్మెంట్ యొక్క రేట్స్ని అన్నిటినీ స్టడీ చేసి వాళ్ళు కొన్ని కన్క్లూషన్స్ని పెట్టారు ఒకటి ఒకే సమయంలో అనేక పనులను చేయబునే వ్యక్తి వాడు సాధించగలిగేది చాలా తక్కువ ఉంటుంది అంటే మేజర్ కాంట్రడిక్షన్ అనమాట మీరు ఒకేసారి రెండు మూడు పనులు చేయటం యొక్క తాత్పర్యం ఏంటి మీరు ఎక్కువ సాధించగలుగుతారు ఉన్న ఒకే సమయంలో ఎక్కువ సాధించగలుగుతారు అనే అభిప్రాయం నుండి అనేక పనులను ఒకేసారి చేస్తూ ఉంటారు బట్ వాట్ రియల్లీ హ్యాపన్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఒక సమయంలో ఒకే పనిని చేసి వాటితో పోలిస్తే ఈ మల్టీ టాస్కింగ్ పర్సన్ సాధించగలిగేది తక్కువ ఉంటుంది మేజర్ కాంట్రడిక్షన్ కాబట్టి వాళ్ళ రికమెండేషన్ ఏమిటంటే మీరు మల్టీ టాస్కింగ్ అనే పిచ్చి మీరు పెట్టుకోవద్దు ఈ చెప్పలత్వంలో మీరు పడవద్దు ఇప్పుడు మల్టీ టాస్కింగ్ అంటే ఎలా ఉంటుందో తెలిసిన వీడు రిపోర్ట్ చదువుతూ ఉంటాడు ఈ లోపల ఫోన్ వస్తుంది ఆ బిజినెస్ ప్రపోజల్ గురించి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు వాడితో మాట్లాడితే రిపోర్ట్ చదివిస్తూ ఉంటాడు లేకపోతే ఆ ఫోన్ వాడిని హోల్డ్లో పెట్టి ఇంకో ఫోన్ చేసేస్తూ ఉంటాడు లేకపోతే ఏదో డిక్టేట్ చేస్తూ ఉంటాడు సెక్రటరీకి మధ్యలో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు లేకపోతే ఫోన్ రిసీవ్ చేసుకుంటాడు డిక్టేట్ చేస్తూ మధ్యలో ఆగిపోతాడు మళ్ళీ ఎవరితో ఏదో చెప్తాడు ఆ లోపల వచ్చి నేను ఎక్కడ ఆపేనని మళ్ళీ ఆ సెక్రటరీని అడుగుతాడు ఆ నెల నిలబడి అడుగుతున్నాడు రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఆ ఎక్కడ ఆపేయని చెప్పినాను అంటే ఫలానా పాయింట్ ఓ అలాగా ఓకే యూ కంటిన్యూ అంటాడు మళ్ళీ అది ఆపేసి ఇంకోదానికి పోతాడు ఆఖరికి ఆ రిపోర్ట్ ఎలా తయారవుతుందంటే ఎందుకు త్వరగానే రిపోర్ట్ తయారవుతుంది వాడు ఆ డిక్టేట్ చేసి ఇది సరిగ్గా ఉండదు ఆ బిజినెస్ డీల్ కూడా అడ్మిస్ట్రేషన్ సరిగ్గా ఉండదు వాడు రాసే ఆర్థికలు ఏదైనా ఉంటే అది సరిగ్గా ఉండదు వాడు చదువుతున్న ఒక రిపోర్ట్ ఏదైనా ఉంటే దాని గురించి సరైన అవగాహన ఇది ఏదీ సరిగ్గా చేయలేకపోతాడు అన్నీ ఒకేసారి చేయటానికి ప్రయత్నించి ఏదో ఘనకార్యం చేసుకున్నట్టుగా అనుకుంటాడు ఈ రకమైనటువంటి దోషము ఆధునిక కాలంలో జనులలో మేపు కనబడుతుంది దీన్ని చపలత్వము ఈ చపలత్వం మంచిది కాదు మీరు ఏం చేయాలంటే ఒక పని చేయాలి ఒక సమయంలో ఒక పని చేయాలంటే ఇంకా వేరే ఇన్ని పనులు చేయకూడదు ఇప్పుడు నేను ఇక్కడ గంట నర్సేపు కూర్చుని పాఠం చెప్తున్నానంటే పాఠమే చెప్పాలి ఇంకంతే ఒక సెల్ ఫోన్ పట్టుకుని మధ్యలో మెసేజ్లు చూస్తూ ఉన్నాం అలాంటివి చేయకూడదు పాఠమే చెప్పాలి వేరే పని ఇంక ఉండదు క్లాస్ టైం అయిందంటే క్లాస్ తప్ప మరి పని ఒక పని క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫలహారం చేసి ఏదైనా చదువుకునేది మిగులు ఉంటే అది చదువుకో టీవీ చూడాలనిపిస్తే టీవీ చూడాలి సో ఆ విధంగా చేయాల్సి ఉంటుంది డ్రైవింగ్ చేస్తూ టెక్స్ట్ చేస్తాడు దట్ కమ్స్ అండర్ ఎ వెరీ బ్యాడ్ వెరీ వెరీ వర్స్ట్ కేస్ ఆఫ్ మల్ డ్రైవింగ్ చేస్తూ టెక్స్ట్ చేస్తాడు టెక్స్టింగ్ డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం ఎస్ఎంఎస్ మెసేజ్లు చూసుకోవడం ఇంకా వాటి గురించి మనం ఏం చెప్తాం వీళ్ళు టెక్స్టింగ్ చేస్తాను టైప్ చేస్తారు డైవింగ్ చేస్తాం మెనీ మెనీ యాక్సిడెంట్స్ అలాగవుతూ ఉంటాయి నేను ఒక మంటై టాస్టింగ్ దృష్టానికి చూశాను ఇక సికింద్రాబాద్ మీదుగా వెళ్తూ ఉంటాము అక్కడ సికింద్రాబాద్ అంటే The most, the very badly maintained roads and traffic system in the world, and the world, the world is a very strong, very strong, very strong. It is a, a great free-for-all, Sikindra-bada station. If you have any vehicle, you can't get any vehicle, you can't get any vehicle, you can't get any vehicle, you can't get any vehicle, you can't get any vehicle, It is a, a functional anarchy. I am learning <laughs> such a way. Eh? So, I uh, will tell you. I will tell you. I will tell you. One young lady, very beautiful young, good-looking young lady, very well dressed. I will tell you a cell phone. Matradtani. Cell phone. Road to guard down. Road to guard down, it's a job by itself. Road to guard down, the. they will tell you. They will tell you. They will tell you. రోడ్డు దాటుతోంది తర్వాత ప్రియుడు ఉన్నాడు పక్కన బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు లేకపోతే కావచ్చు వాడి చేతికి చేయి వాటేసుకుని పట్టుకుని వాడిని లాగుతోంది సెల్ ఫోన్ మాట్లాడుతోంది రోడ్డు దాటుతుంది ఈ లోపల ఏదో చూసుకోండి ఎన్ని పనులు చేస్తుందో చూడండి నాలుగు పనులు దిస్ ఇస్ కాల్డ్ చెప్పడం అలా ఉండకూడదు ఒకే పని చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ పక్కన నిలబడి ఫోన్ మాట్లాడేసి ఫోన్ గేమ్లో పెట్టేసుకోవడం ప్రియుడి చేతిని చేయి వేసి ప్రియుడితో చక్కగా ప్రేమగా రోడ్డు పక్కన ఒక కార్నర్లో నిలబడి మాట్లాడడం రోడ్డు దాటడం మూడు పనులు ఒకే సమయంలో చేయకూడదు మూడు పనులు కూడా వేరు వేరు సమయాల్లో ఒక సమయంలో ఒకే పని చేస్తే చాలా బాగుంటుంది అలా కాదండి మూడు పనులు ఒకేసారి అయిపోతే మనకి ఇంకా ఎక్కువ పనులు చేయొచ్చు కదా దాట్ ఈస్ ది ప్రాబ్లమ్ నేను ఆ రీసెర్చర్ల కోసమే కోర్టు చేశాను multitaskers are poor performers they are not good performers single pointedness tho pani chese vallu chaala samartham untanga most accomplished people ga vallu tayaru untaru ee vishayanne aadhunika kaalalo unde kaal mana paristhithulu gurinchi nenu vidhanga charcha chesam danni dinni uh, young people kaakunda peddalu kuda aalochinchalsi untundi tarvata oka pani ni ఆ పనికి తగని స్థానంలో చేయడం చపలత్వం కిందకు వస్తుంది ఇప్పుడు దేవాలయంలో కూర్చుని కాఫీ తాగారనుకోండి దానికి చపలత్వం అవుతుంది కాఫీ తాగడం తప్పు కాదు దేవాలయంలో కూడా కూర్చుని కాఫీ తాగడం బహుశా అస్థానే అది స్థానం కాదు అలాగే అకాలే రాత్రి బగ్ని హోటల్లో దూరి కాఫీ తాగారనుకోండి అది చెపలత్వం వస్తుంది చెపలత్వం ఉంటుంది కాదు మీరు షో సినిమా చూస్తూ మధ్యలో కాఫీ తాగేమో అది చపలత్వం కాదు కానీ ఇటు తిరుగుతో ఏదో టీవీ బట్టి కనబడితే అక్కడ టీ తాగడం రాత్రి పది టీ తాగడం ఏంటి దాన్ని చపలత్వంగా ఉంటారు కాబట్టి అస్థానే అకాలే పనులన్నీ చేయుట చేసే పని మంచిదే అవ్వచ్చు కానీ స్థానము కాలము సరికాదు అలాంటి దాన్ని చపలత్వం ఉంటారు ఇక ఆలోచించకుండా పని చేయడం కూడా చపలత్వం కిందకు వస్తుంది ఆలోచించి చేయాలి మీరు వినుంటారు సోచి సమచుకర్ పావు బడా ఆలోచించి ఆచితూచి అడుగు ముందుకు వేయుము అలాగే కవులు కూడా సంస్కృతంలో కలు మాటిపోతాడు సహసా విదధీత క్రియాం ఇది కిరాతార్జనీయము అనే కావ్యంలో భారవి మహాకవి చెప్పాడు చాలా ప్రసిద్ధమైన శ్లోకం ప్రసిద్ధం అంటే పండితులలో ప్రసిద్ధమైన అభిప్రాయం సహసా విదధీత న క్కడ వృత్తం కూడా అవివేక పరమాపదాంపదం వృణతే హి విమృకా గుణలుద్ధా స్వయమేవ సంపద గోల్డెన్ వర్స్ ఇది ఈ నేను చాలా చిన్న వయస్సులో చదివాను నేను భారవి చదివిన రోజుల్లో భారవి మూడో కావ్యంగా చదివాం అప్పట్లో అప్పుడు ఈ వరుస రెండో సర్గలో వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా అది మనస్సులో అలా ఫిక్స్ అయిపోయింది వస్తువు ఎందుకంటే తరచు కోర్టు చేస్తూ ఉంటారు ఏ పని చేసినా హడావిడి హడావిడిగా కంగారుగా చేయవద్దు సుసహసా విదధీతన క్రియాం అవివేక పదమాపదా పదం వివేచన చేయకపోవడం వివేచించాలి అంటే దాంట్లో లాభము నష్టము పూర్వము అపదము పూర్వాపదాలు కాన్సిక్వెన్సెస్ వాటన్నిటినీ వివేచన చేయకపోవడం మనల్ని అనేక ఆపదలలోకి నెట్టివేస్తుంది మృణతే హి మృష్యకారినం ఎవడైతే చక్కగా విమర్శ చేసి పని చేస్తాడో వాణ్ణి సంపదలు వాటంతటాల్ని నడిచి వాణ్ణి నడిచి వస్తాయి వాడికి గుణలుబ్ధా స్వయమేవ సంపద వీడి యొక్క ఆకర్షించబడి సంపదలు వాటంతటాలి వచ్చి వీడిని వాటేసుకుంటాయి అని అంటాడు కవి మహా మహాకవి భారవి కాదు చక్కటి శ్లోకం కాబట్టి ఏదైనా పని చేసేప్పుడు ఆచితూచి చేయాలి కానీ చెప్పలత్వంతో పని చేయరాదు సో అక్కడికి ఆ శ్లోకం పూర్తయింది అంటే మరి అయితే దైవీ సంపద అయిపోయిందా అంటే ఆ సంపద అయిపోలేదు కించ ఇంకా ఉంది దైవీ సంపద దైవీ సంపద అవ్వడానికి టైం ఉంది కానీ ఆ శ్లోకం అయితే అయింది తేజ క్షమా అలాగే పలకాలి అని కలిపేయకూడదు ఎసర్గానూ క్షా కలవవు అలా విడివిడిగానే పలకాలి ధృతి శౌచం అద్రోహో నానిత అది అక్కడ వరకు దైవీ సంపద అదే అంటున్నదైనా సంపదం దైవీ అభిజాత్య భారత సో తరువాతి లక్షణమేమిటి తేజ తేజస్సు సో తేజస్సు అంటే గంభీరమైన ప్రవర్తన ప్రాగల్భ్యము అంటారు గంభీరంగా ప్రగల్భంగా ఉండాలి అంటే లూజ్ స్టాక్ ఉండరా లూజ్ స్టాక్ ఇప్పుడు ఒక గంభీరమైనటువంటి టాపిక్ మీద ప్రసంగం అవుతోంది అనుకోండి ఆ మధ్యలో సిల్లీ జోక్ ఇన్ కామెంట్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా తేజస్సుకి విరుద్ధములు ఏది తేజస్సు కాదో చెప్తున్నాను ఉదాహరణకి ప్రసంగం అవుతుంది అనుకోండి సెల్ ఫోన్ మోగిందనుకోండి వెంటనే దాని పీకి నొక్కినట్లయితే అది తేజస్సు ఆ ఫోన్ తీసుకుని ఈ ప్రసంగం మధ్యలో మీ మాటలు మీరు మాట్లాడుకుంటూ ఉంటే అది చెప్పలక్ దాని పీకి నొక్కేయడం అది తేజస్సు అసలు క్లాస్కు వెళ్ళేప్పుడు సెల్ ఫోన్ ఇంటర్వ్యూని పెట్టుకురావడం మరీ తేజస్సు అవుతుంది తర్వాత పది మంది ఉన్నప్పుడు మనం మాట్లాడమే వద్దు ఒకవేళ మాట్లాడాల్సి వస్తే నిమ్మడిగా మాట్లాడటం ఇవన్నీ అప్రోపరియేట్నెస్ లోకి వస్తాయి నేను ఏదో తేజస్సు అన్నట్టుగా చెప్తున్నాను చూద్దాం భవిష్యత్తులు ఏమంటారు తేజల్భ్యం ప్రగల్భత్వము ప్రగల్భముగా నువ్వుట తేజస్సు ప్రగల్భముగా నుండుతా ప్రగల్భము అనగానేమి తేజస్సును హిందీ ట్రాన్స్లేషన్ అలా ఉంది అంటే అదే అయింది కదా ఏమిటో చూడ్డం అంటే ఈ తేజస్సుని కొంతమంది ఫెయిర్ అండ్ లవ్లీ అనే విధంగా వ్యాఖ్యానం చేసే అవకాశము కలదు అది మాత్రం కాదు నాగ్గతా దీప్తిహి అది కాదు ఇక్కడ మనం చెప్తా అంటే వాడు ఎంత అందంగా ఉన్నాడో చూడరా ఎంత పచ్చగా దెబ్బగొండులో ఉన్నాడు మెరిచిపోతూ ఉన్నాడు అంటారు వెళ్ళి కొడుకుని దెబ్బగండులో మెరిచిపోతున్నాడు Some racial అంటే ఏదో సమ్ రేషియల్ కానీ రేషియల్ ఫీలింగో ఏదో Some kind of a skin color సమ్ కైండ్ ఆఫ్ స్కిన్ కలర్ మీద కమిట్మెంట్ సమ్ అటాచ్మెంట్ టు స్కిన్ కలర్ రేసి రేసి రేషియలే అవుతుందేమో మరి సంథింగ్ లైక్ దాట్ కాబట్టి ఫెయిర్ అండ్ లవ్లీ అంటూ ఉంటారు అంటే ఫెయిర్గా ఉంటే అందంగా ఉంటుంది fair and lovely, and round. Fair and lovely. Suppose, uh, not so fair, but still lovely? No. Fair and lovely. So, it is not a very appropriate uh, description. In this case, there is a little bit of a skin colour to be a little bit of a skin colour. Fair and lovely in a statement, oh, it is not a very proper statement. That is why you have a very proper statement to be a little bit of a skin colour. Fair and lovely. It should not be like that. ఇక్కడ మనం మాట్లాడుతున్న తేజస్సు చర్మము యొక్క ప్రకాశం మాత్రం కాదు నా త్వగ్గత దీప్తి మరి ఇంకేమిటంటే అంతే ప్రాగల్భ్యమే తెలుగులో ఏందో మనం ఏదో ఒకటి రాసి ఉండాలి అంతేగాని తెలుగు చెప్పకుండా తేజ అంటే ప్రగల్భత్వము దిత్తనము అది చక్కటి పద వాడు దిట్టండి అంటారు దిట్ట ఉండాలి అంటే ఏదైనా పని చెప్పామనుకోండి ఆ పనిని పూర్తి చేసుకురావాలి అంతే తప్ప ఇప్పుడు హనుమంతుడు ఉంటే సూచిరమ్మంటే కాల్చి వచ్చినాడు దట్ ఈస్ తేజస్ తేజస్ అంటే హనుమంతుడి చుట్టూ ఇలాగ రోజు ఎక్కడ బట్టి చెప్పడం అంటే కాల్చి రావాలి దట్ ఈస్ తేజస్ ప్రగల్ మహత్వం తర్వాత ఏదైనా నాలుగు మంచి మాటలు చెప్పండి అన్నారు చక్కటి వాళ్ళందరి హృదయాలు హత్తుకునేట్లా ఒక గంభీరమైనటువంటి ఉపన్యాసాన్ని చెప్పడం దట్ ఈస్ కాల్డ్ టేజెస్ ఏమంటే ఆకలిగా ఉంది చిన్న పలహారం ఏదైనా సమ్ యూస్లెస్ ఐటమ్ కాకుండా చక్కటి రుచికమైనటువంటి ఆహారాన్ని సమర్పించారనుకోండి ఇన్ గుడ్ టైం గుడ్ టైంలో సమర్పించాలి ఆకలిగా ఉంది ఏదైనా చెప్పిన గంట అన్నారు ఇంకొట్టుకొస్తే ఏం విత్ ఇన్ టెన్ మినిట్స్ మీరు చక్కటి ఐటెం సర్వ్ చేశారనుకోండి వెరీ ఎంజాయబుల్ ఐటెం సర్వ్ చేశారనుకోండి దట్ ఈస్ తేజస్ ఇప్పుడు కాఫీ కావాలని అడిగాను అనుకోండి అయితే అలా తయారు చేసి హాట్గా మంచి కాఫీ ఇచ్చినట్లయితే అది వెంటనే ట్రై ఎంజాయ్ చేస్తారు కానీ తేజస్ అంటారు అలా కాఫీ అన్నం ముప్పై నిమిషాలు కాఫీ తీసుకున్నటం దాంట్లో పంచదార తక్కువగా ఉందని మళ్ళీ ఆ కప్పు మళ్ళీ ఇవ్వండి అని మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి దాన్ని దాన్ని వచ్చిన ఇంత పంచదార పోసి ఏదో కలిగి పెట్టి మళ్ళీ ఓ మూడు నాలుగు నిమిషాల తర్వాత తీసుకురాడు అది చల్లారిపోయింది ఈ లోపల కాఫీ చల్లారిపోతే ఎందుకు పనికిరాదు తాగితే తీయగానే ఉండి చల్లారిపోయింది అయ్యో చల్లారిపోయిందో చల్లారిపోయిందని మళ్ళీ దాన్ని తీసుకురాడు తీసుకెళ్ళి గిన్నెలోకి పోసి నిప్పులు మీద పెట్టి పట్టుకుంటే కాలిపోయి ఇట్లాగే తీసుకొచ్చి వెడికి మనం తాగరాని ఇంకా కాఫీ అండి ఆ కాఫీ చచ్చిపోయి అప్పుడే మూడు నిమిషాలు ఎంత అయింది ఇట్ ఈజ్ ఆల్రెడీ డెడ్ అండ్ కాఫీ అంటే అలా ఉండదు దట్ ఈస్ నాట్ హౌ టు డ్రింక్ కాఫీ కాఫీ అన్నది చాలా సెన్సిటివ్ ఐటమ్ అదే చాలా కాస్ట దాన్ని తయారు చేయాల్సి ఉంటుంది వెరీజ్ వెరీజ్ అెథడ్ టు ఇట్ సో అలాగా ఆ మెథడ్ని సరిగ్గా చేసి అలా కాఫీ ఇస్తే తాగితే ఓ మై గా దిస్ ఈజ్ వండర్ఫుల్ అన్నట్టు ఉండాలి నేను చోటుకి ఎక్కడికో వెళ్ళాను జెట్లాగ్లో ఉన్నాను చాలా సమయం నాలుగింటికి లేచాను జెట్లాగ్లో ఉంటే మూడు నాలుగు ఇంటికి లేవడం ఏదో ఇలాంటి సమస్య ఉంటుంది అంతకు ముందే లేవడం కూడా ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు కనుక అలా మనసు మీద ఉండి అలాగే ఏదో రామనామాన్ని స్మరించుకుంటాం అలా పనులు ఉండడం నాలుగైంది ఇంకేసార్లు లేదు లేచి ఏదో పుస్తకం చూసుకుంటే అమ్మగారు అడిగారు స్వామిజీ మీ ఆమె కూడా లేచారు నేను దీపం వేయడం చూసి మీరు లేచారు కాఫీ తవ్ తారా అయ్యారు నేను ఈ మధ్యన కాఫీ తాగట్లేదమ్మా మానేశాను అంటే పనులండి ఈ మధ్యన మానేశారు జట్లాగ్లో ఉన్నారు కదా ఇప్పుడు పుష్పం ఎదురు చూస్తున్నారు కల్లవరగా ఉన్న నాలుగు ఇప్పుడు నేను ఒకప్పుడు కాఫీ చేసి ఇస్తాను తాగండి అంటే లేదమ్మా మళ్ళీ కాఫీ అని చెప్పేసి నన్ను భ్రమ పెట్టద్దు మీరు నేను మానేశాను తాగండి పొన్లండి మానేస్తే మానేశారు ఇప్పుడు నేను చేసి ఇస్తాను తాగండి సరే మీ ఇష్టం అన్న విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఆమె కాఫీ తీసుకొచ్చింది హాట్గా ఉంది రీజనబుల్ హాట్ అండ్ ఐ టెకెట్ what a wonderful coffee it was. I was very happy for drinking that coffee that day. Dinnin dettadha namoanda. Perfectly to perfect do this. Perfectly to do it. Perfectly to do it. That's it. Dinnin dettadha namoanda. Otherwise, as you do it, the Bhagavad Gyaljhin. Perfectly to do it. You do it, the other way to do it. Dinnin dettadha namoanda. చేయడం అలా కాదనమాట దీన్ని తేజస్సు అని అంట తేజ ప్రాగల్భ్యం ఐమ్ హ్యాపీ దట్ ఐ హిటర్ దట్ వర్డ్ దిక్టనము లేకపోతే ఏమవుతుంది డూమోగులు పెట్టుకుంటూ పోతుంటే అది తెలుగు ఎలా అవుతుంది తేజహ తేజస్సు ప్రాగల్భ్యం ప్రాగల్భ్యము లేకపోతే ప్రగల్భత్వము అలాగే డూమోగులు పెట్టుకుంటే అది ప్రయోజనం ఉండదు దానివల్ల దిక్తదనము తర్వాత తేజ క్షమా ఈ అనేది ఇంతకు ముందు చెప్పేనా చెప్పుండాలి మళ్ళీ వచ్చినట్టుండే ఇది అక్రోధ చెప్పాను ఇంతకుముందు అక్రోధ చెప్పాను ఇది క్షమా ఆ అక్రోధకి క్షమాకి భాష్యకారులు తేడానికి కూడా చూపించబోతున్నారు క్షమ అంటే ఇది మీరు గమనించండి అకామడేషన్ అని అంటే సహనము తెలుగులో సహనము సహించుట ఇప్పుడు కొంచెం ఎండగా ఉందనుకోండి దీన్ని కొంచెం నేను వ్యాఖ్యానం చేస్తాను ఓపికపట్టండి కొంతమంది ఇంతకుముందు క్లాసులు అటెండ్ అయిన వాళ్ళు ఎన్న విషయాలే మళ్ళీ పునరావృతం అవుతాయి కానీ కొత్త వాళ్ళకే ఆలోచించడానికి ఒక అవకాశం ఉంటుంది ఆలోచించాల్సి ఉంటుంది ఏం పురాణ కాలక్షంకా చాలా కొత్త ముఖాలు కనబడుతున్నాయి అందుకోసం చెప్తున్నాను నేను ఏదైనా పురాణం చెప్తానని వచ్చారా ఉన్నాను పురాణం చెప్పండి అయితే ఇక్కడ ఏదైనా పళ్ళగంప శివానందాశ్రంలో పళ్ళగంప ఉందని ఇక్కడ పళ్ళగంప కూడా ఏమీ లేదు పురాణము లేదు కాదండి మేము ఆలోచిస్తాము అంటే ఎస్ దెర్ ఈజ్ సమ్థింగ్ టు థింక్ అబౌట్ ఇప్పుడు సహనము సహనం అంటే ఏమిటి సహనము అంటే వేసవి కాలం ఉందనుకోండి వేసవి కాలంలో ఎండగా ఉంటుంది ఈ ఏడాది వేసవి కాలం పట్టుకులర్లీ హార్ట్ చాలా హాట్గా ఉండే ఫార్టీ ఫైవ్ టచ్ అయింది హైదరాబాదులో నేను హైదరాబాద్ లో గత కొన్ని దశాబ్దాల నుండి ఆ టెంపరేచర్ యొక్క మూవ్మెంట్ నాకు తెలుస్తూనే ఉంటుంది ఐ కీక్ ట్రాక్ ఆల్సో ఆ టెంపరేచర్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను సమ్ సమ్ యాటిట్యూడ్ సమ్ హ్యాబిట్ సో ఈ ఏడాది ఇట్ వాజ్ పర్టికులర్లీ హైదరాబాద్ లో నెవర్ టచ్ ఇట్ ఫార్టీ ఫైవ్ ది హైయెస్ట్ ఫార్టీ ఫోర్ దగ్గర వచ్చి షైట్ అంటే ఈ డజంట్ గో బియాండ్ దాట్ కానీ ఈ ఏడాది మటుకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ దాకా వెళ్ళిపోయింది ఒకసారి తర్వాత అలా కంటిన్యూస్గా అదే టెంపరేచర్లో నిలబడుకోవడం వన్ డే టూ డేస్ త్రీ డేస్ వన్ వీక్ టూ వీక్స్ అలా ఉండిపోయింది ఏప్రిల్ నెలలో మే నెలలో సమస్య లేకుండా మే నెలలో సపోజ్ ఇట్ టు బి వెరీ హాట్ బట్ ఏప్రిల్లోనే చాలా గట్టిగా టెంపరేచర్ చూసిన మీదట మే నెల పెద్ద ఇబ్బంది అనిపించలేదు పర్టికులర్లీ హాట్ ఓకే అప్పుడు ఏం చేస్తాము ఏదో కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటాము తీసుకోవాలి తీసుకుని వి జస్ట్ అకామిడేట్ దట్ హీట్ వై అకామడేట్ నేను ఈ ఏడాది కాకినాడ విశాఖపట్నం అమలాపురం రాజమండ్రి వెళ్ళొచ్చారు అంటే అర్థం ఏదో తెలుసుందా స్టీల్ ప్లాంట్ కొలిమి తర్వాత రైల్వే బొగ్గింజను రైల్వే బొగ్గింజను కొలిమి ఇలాంటి నాలుగు కొలిమిల్లోకి వెళ్ళి బయటకు వచ్చినట్టు ఇప్పుడు నేను చెప్తే నాలుగు పేర్లు మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ ఇన్ ఏప్రిల్ మే రాజమండ్రి ఈజ్ మహా అగ్నిగుండం కాదండి గోదావరి గోదావరి ఏమి ఉండదు ఇతకుంటుంది సో ఆ టైంలో అమేజింగ్లీ హార్ట్ రాజమండ్రి అండ్ విశాఖపట్నం ఈజ్ ఈక్వల్లీ బ్యాడ్ maybe less bad rajmundry is the worst of all heat heat wave untu heat wave conditions prevail out there saudi arabia alone rakuntunna temperatures 107 108 pothu untai i was there for ten days and mar tappansari aindi avasaram ochindi allage inda paristhithi ochindi we don't run away from that we just withstand with with uh, patience sahanam ala unda ీట్ అలాగే కోల్డ్ ఉంటుంది కోల్డ్ ఉన్నప్పుడు కూడా కొంత సహించటం అధ్యాసం చేయాలి ఉంటేలాగా హీట్ కి భయపడిపోవడం అలాగే కోల్డ్ కి భయపడడం అలా ఉండకూడదు ఇది శీతోష్ణ సుఖ దుఃఖద త్రితిక్ష అంట త్రితిక్షాన్న క్షమాన్నా ఒకటే త్రితిక్ష అనేది సన్నంతమని అది సన్నంతమేం సో త్రిక్ష అంటే అనే అర్థం అది అంటే ఇంద్రియ ఇంద్రియముల దగ్గర ప్రతికూల ఇంద్రియముల సం విషయంలో ప్రతికూల పరిస్థితులను ఉల్లాసంగా స్వీకరించుట స్వీకరించుటా అంటే వెళ్ళి ఎండలో నిలబడమని అభిప్రాయం కాదు టేక్ యువర్ ప్రికాషన్స్ డోంట్ కంప్లై కంప్లైంట్ చేయటం పెట్టుకోవద్దు సపోజ్ మీరు కంప్లైంట్ చేశారనుకోండి ఏప్రిల్ నెలలో వేడి గురించి కంప్లైంట్ చేశారనుకోండి ఆ కంప్లైంట్ మీతోటి రెండు నెలలు మిగిలిపోతుంది మీ సిస్టంలో ఒక కంప్లైంట్ రెండు నెలలు ఉండిపోతుంది దాని కారణంగా మీరు ఆ రెండు నెలలు కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు తెలిసి కానీ తెలియక కానీ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు కాబట్టి నో కంప్లైంట్ వే యాక్సెప్ట్ చలైనా యాక్సెప్ట్ చేస్తాం వేడైనా యాక్సెప్ట్ చేస్తాం దట్ ఈస్ కాల్డ్ క్షమా ఇక సుఖ దుఃఖాలు పెట్టండి సుఖ దుఃఖాలు జనులు ఎలా ఉంటారంటే సుఖం వచ్చినప్పుడు హర్షానికి పోతారు హర్షము అంటే పెద్ద ఆడంబరంగా సుఖాన్ని ఎంజాయ్ చేయటం దాన్ని హర్షము అంటారు అలా చేయకూడదు హర్షము పనికిరాదు సుఖాన్ని కూడా నిర్బరంగా స్వీకరించాలి ఈశ్వర కృప అని స్వీకరించి సైలెంట్గా ఉండాలి తప్ప మొత్తం ఊరంతా హడావిడి చేసేట్లా ఉండకూడదు మనకి సుఖం వచ్చింది కదా అని ఊళ్ళో వాళ్ళకి హడావిడి ఎందుకు చేయాలి అలా చేయకూడదు చాలా తప్పదు అలాగే దుఃఖం వచ్చినప్పుడు జనులు కృంగిపోతారు ఎంతలా కృంగిపోతారంటే తల ముత్తేసుకుంటూ వేడి చేయడం గుండెలు బాదుకుంటూ ఏడవడం ఇలాంటి వేషాలన్నీ వేస్తారు తీవ్రమైనటువంటి విషాదము డిప్రెషనులోకి వెళ్ళిపోవడం తల ముత్తేసుకోవడం ఇటువంటివన్నీ చేస్తారు పురుషులు స్త్రీలు కూడా ఎవ పద్ధతిలో వాళ్ళు ఆ దుఃఖాన్ని చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతారు అది పద్ధతి కాదు దుఃఖమును కూడా నిర్భరంగా మనం స్వీకరించాలి స్వీకరించగలగాలి శివుడు హలాహలమును మెగ్మినాడన్నట్టుగా అన్నీ కూడా సింబాలిక్ వాటిని సింబాలిక్గా తీసుకోవాలి లేదని ఒక ఆయన కూర్చొని విషము గ్లాసులో విషం పోసిచ్చే తాగేసేయడమే ఇట్ ఈస్ రియల్లీ సింబాలిక్ సో కనుక విషమును శివుని గుర్తు శివోహం శివోహం అనుకోవడం విషమును శివుడు పానం చేసినట్టుగా దుఃఖములను ఆపదలను తనలోనే విముచ్చుకుని ఉండడం అలా నిర్భరంగా ఉండడం పైకి నవ్వుతూ ఉండడం మన దుఃఖాన్ని ఇతరులకి పంచిపెట్టే ప్రయత్నం చేయకూడదు ఉడికే వాళ్ళతో షేర్ చేసుకోవటం అనే పేరుతోటి వాళ్ళ వాళ్ళ తల తినేయటం అలా చేయకూడదు మన దుఃఖం మనం అడ్డుపెట్టుకుంటాం మన సుఖాన్ని ఇతరులకి పంచే మన దుఃఖాన్ని మనమే అట్టబెట్టుకుంటాం సో ఆ విధమైనటువంటి ప్రవృత్తి దానికి క్షమా అని పేరు ఒకవన్నాడు సుఖతో ఆతాహే జాతాహే దుఃఖతో హమారా సాతీహ్ అతహే అనారా అతిహే అనారా ఏదో వన్ ఆఫ్ దోస్ట్ సో అంటే సుఖాలుంటాయి కూతు ఉంటాయి దుఃఖం మాతో మా దోస్తది మాతో కలిసి అలా ఉంటుంది అని అన్నాడు ఎంత బాగా చెప్పాడు అంటే దుఃఖాన్ని జయించేయడం అంటారా లేదంటారా ఆ భాష అలాగే ఉంది కదా మరి అలా ఉండాలి అలాగే ఇంకో కవి అన్నాడు వీళ్ళందరూ కవులు ఇంకో కవి ఏమన్నాడు అంటే సుఖమే సబు సాక్షి దుఃఖమే నా కోయి అని ఇలాంటి మాట ఏదో అంటే సుఖం వచ్చిందనుకోండి ఎంతో మంది మిత్రులు ఉంటారు దుఃఖం వచ్చిందనుకోండి ఎవరో ఉన్నారు విచ్ ఈస్ ఫైన్ విచ్ ఇస్ ఫైన్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏమన్నారంటే నేను ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాకు అర్థమైంది మాకు ఎంతమంది బంధువులు ఉన్నారు అని అంతకుముందు ఇంతమంది బంధువులు మా ఫ్యామిలీలో ఇంతమంది బంధువులు ఉన్నారని నేను ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడు మా ఫ్యామిలీ ఎంత విస్తారమైన బంధు సమూహం కలిగిందో ఇప్పుడు నాకు తెలిసింది అన్నారు సో కాబట్టి సుఖం వచ్చిందంటే అందరూ మిత్రులే దుఃఖం వచ్చినప్పుడు ఎవడూ పక్కన చూడెవడూ ఉండడు దక్కర్లేదు మేము మా దుఃఖాన్ని మేము భరిస్తాం మాకు ఆ శక్తి కలదు ఒక నిబ్బరము నిబ్బరముగా ఉండడమును అభ్యాసం చేయాలి దాన్ని బాగా అభ్యాసం చేయాలి ఒకవన్నాడు నేను చంద్రుడు నక్షత్రాలు లభిస్తాయేమో అని ఆశపడ్డాను కానీ నాకు కటికీ కాటుక వంటి కటిక చీకటి మాత్రమే లభించింది అన్నాడు రాత్రి రాత్రి అనేప్పుడు చంద్రుడు నక్షత్రాలు శోభను నేను తిలకించగలుగుతాను అని అపేక్షించడంలో తప్పేం లేదు కదా కానీ ఏమైంది ఆ వేళ అమావస్య మేఘాలు పట్టాయి చంద్రుడు లేదు నక్షత్రాలు లేవు కటికి చీకటి మాత్రమే నాకు మిగిలింది అని వాపోయినాడు సో వెరీ ఇంట్రెస్టింగ్ పొయిటిక్ డిస్క్రిప్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి క్షమ ఆ క్షమాగుణాన్ని సుఖ దుఃఖముల విషయంలో క్షమాగుణమును కలిగి ఉంది నేను నా ధోరణిలో క్షమ గురించి చెప్పాను శంకరుడు క్షమను ఎలా చెప్తున్నారంటే ఆయన ఓ రకంగా చెప్తున్నారు ఈ క్షమను ఇంకో రకంగా కూడా చెప్పచ్చు ఆయన చెప్పేదానికి వద్దాము క్షమించడం క్షమించడం అని తెలుగులో మాట కలదు దాన్ని మీరు గమనించాలి కొంతమంది కష్ట వాళ్ళు క్షమించడం వాళ్ళకి చేత కాదు ది డోంట్ నో హౌ టు ఫర్ గివ్ అలాగా అగ్రడ్జి ద్వేషము పెట్టుకునే ఉండిపోతారు కొంతమంది చాలా సరళంగా క్షమించేస్తారు ఎంత అపరాధం చేసినా కూడా అసలు గుర్తించనే గుర్తించరు వీడేదో నా ఎడల అపరాధం చేస్తున్నాడు అనుకోనే అనుకోరు ఒకవేళ అపరాధం చేస్తున్నాడని తెలిసినా కూడా ఆ పొందలేదు తెలియక అని క్షమించేస్తారు మనస్సులో పెట్టుకోరు దా మనస్సులో నిలబెట్టుకోరు కానీ కొంతమంది ఆగా ఆ ద్వేషాన్ని ఆ వ్యతిరేక భావం ఇల్విల్ ఆ వ్యతిరేకతను మనస్సులో గట్టిగా నిలబెట్టుకుంటారు సో అది క్షమకు ఆపోజిట్ తేలికగా క్షమించే స్వభావం ఉన్నది అది క్షమా అనబడుతుంది క్షమించే స్వభావం నేను ఒక దృష్టాంతం చెప్పొచ్చు ఇంతకుముందు చెప్పాను నేను ఖర్చు తీసుకుని రాయి మీద కొట్టాననుకోండి గీత పడుతుంది రాయి మీద ఆ గీత కొన్ని శతాబ్దాలు అలాగే మిగిలి ఉంటుంది ఆ గీత చెరిగిపోవడానికి కొన్ని వందల సంవత్సరాల టైం పడుతుంది ఆ అఖరికి చెరిగిపోతుంది అదే కత్తి తీసుకుని ఇసుక మీద కుట్టారనుకోండి గీత పడుతుంది కానీ ఆ గీత ఒకటి రెండు మూడు రోజుల్లో చెరిగిపోతుంది గాలికి కానీ లేకపోతే నీరు వచ్చి ఆ గీత జరిగిపోతుంది అదే కత్తి తీసుకుని నీటి మీద కుట్టారనుకోండి గీత పడుతుంది కానీ ఒక సెకండ్లో పదవ వంతులోనే ఆ గీత జరిగిపోతుంది కత్తి తీసుకునే ఆకాశం మీద కొట్టారనుకోండి గీత పడనే పడదు అది క్షమ అసలు పడదు అంటే మనస్సులో వికారమే ఉదయించదు అది యొక్క పరాకాష్ఠ మనస్సులో వికారం ఉదయించింది వీడు తప్పుగా ప్రవర్తించాడు అని మనస్సు కొంచెం వికారం కలిగింది కానీ మరుక్షణమే క్షమించేసి ఆ పోతే ఉండే పర్వాలేదు లేదు అని యాక్సెప్ట్ చేసేయటము అది కూడా మహాత్ములు అలాగే ఉంటారు నా ఎడలో వీడు తప్పు చేస్తాడా అని మనస్సులో దొచ్చేసుకుని ద్వేషబుద్ధిని కలిగి ఉండడము ఈ క్షమకి ఆపోజిట్ కాబట్టి ఆ విధంగా కూడా క్షమించే స్వభావం సో ఐ ఫర్గివ్ పీపుల్ హూ హ్యావ్ రాంగ్ మీ సో దట్ గాడ్ విల్ ఫర్గివ్ మై ఓన్ రాంగ్ యాక్షన్స్ అని ఒక ప్రిన్సిపల్ మనం ఇతరుల యొక్క దోషాలని మనం క్షమించేస్తే మన దోషాల్ని భగవంతుడు తేలికగా క్షమిస్తాడు అని ఒక పెద్ద మనస్సుతోటి ఇతరులను క్షమించగలుగుతా ఇది క్షమా గుణము ఈ గుణాన్ని గురించి శంకరులు ఏమంటారో చూడండి క్షమా ఆకృష్టస్ కాడితస్య వా ఆకృష్టస్యాని పలకాలే అది కకార రేఫ ఉకారము అంతేగాని ఆకృష్టస్య అనకూడదు ఆకృష్టస్య అంటే ఆకర్షించబడిన దానికి అని ఆకృష్టస్య అంటే తెక్కబడిన వానికైనా అర్థం వస్తుంది నీ ప్రొనౌన్సియేషన్ బట్టి అంత మార్పు వస్తుంది వస్తు సో ఒకడు తెక్కబడినాడు ఆకృష్టస్య అంటే ఎవడోచి తిడతడు కొంతమంది అలా ఉంటారు చాలా పొగరుమోతుగా ఉంటారు చాలా వ్యాష్గా ఉంటారు మనకి అక్కడక్కడ కనపడుతూ ఉంటారు సో ఆకృష్టస్య తాడితస్య తన్నుకుంటూ వెళ్తాడు తన్నేస్తాడు తాడు కాలుతో తన్నేస్తాడు చూసుకోడు లెక్క చేయడు కాలుతో తన్నుతాడు ఈ రెండు సందర్భాల్లో కూడా అంతర్విక్రియానుపత్తి అంటే హృదయంలో అంతఃకరణంలో వికారము పుట్టకుండా ఇప్పుడు మీరు రైల్లో వెళ్తున్నారండి ఏదో థర్డ్ ఏసీయో సెకండ్ ఏసీయో టికెట్ కొనుక్కున్నారనుకోండి కొనుక్కున్న ఆ లోపలికి వెళ్తారు అతను వచ్చి మీకేమో ఏదో ఒక తరగడాను ఒక బెడ్షీటు ఇవ్వాలి రూల్ ప్రకారం పడి కూడా ఇదే కాని బి అప్పుడు మీరు వెళ్ళి వాడిని వెతికి పట్టుకుని ఎక్కడో సేవ కూర్చున్నాడు వాడిని వెతికి పట్టుకుని నాకు బెడ్షీటు అది ఇవ్వరా నా ఇస్తాను పదలే అంటాడు ఇస్తాను పో అంటాడు సరే కానీ మళ్ళీ వచ్చి కూర్చున్నా నేను ఉంటే మీకు ఒక దృష్టాంతం కల్పించి చెప్తున్నా అంటే ఎలా ఉన్నా సరే కానీ నేను వచ్చి కూర్చుంటాడు వాడు అప్పుడు ఇవ్వడు మళ్ళీ ఆ జో హడానికి వెళ్తాడు నాకు ఇస్తాను ఇవాళ ఇస్తాను అని మళ్ళీ సో ఆ మొత్తానికి వాడి దగ్గర బలవంతంగా లాక్కుని మీరు పడుచుని పడుకుంటే వాడు అలా వెళ్ళిపోతావు కాలు వచ్చావు కాలు తోసేస్తా తలని కొట్టేసుకుంటూ వెళ్తావు ఎలా అంటే వాడు ఏమో చూసుకోడు అలా పోతాడు అందరూ అలా ఉండరు ఉలా ఉంటారు అప్పుడు మీరేం చేయాలి వాట్ విల్ యూ డూ ఇట్స్ ఎ పాయింట్ యూ హు థింక్ అబౌట్ ఇట్ ఇటువంటి పరిస్థితులు అప్పుడప్పుడు తారశీల్లుతాయి అన్ని సందర్భాల్లోనూ రావు అప్పుడప్పుడు తారశీల్లుతాయి అవుతుంది ఒకప్పుడు ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తుంటే వెజిటేరియన్ ముందే మనం రికార్డ్ అక్కడ చేయించి ఏదో వింటే నేను వెజిటేరియన్ నో మా దగ్గర ఇంకా వేరే ఫుడ్ ఏమీ లేదు నాన్ వెజ్ ఉంది ఐ డోంట్ ఫైండ్ యువర్ నేమ్ అండ్ అన్ వెజిటేరియన్ ఐ ఆస్క్ వెజిటేరియన్ నో ఐ డోంట్ హ్యావ్ వెజిటేరియన్ ఓకే హ్యావ్ ఎ గుడ్ డే అప్పుడు మీ మనస్సు ఎటువంటి వికారాన్ని పొందుతుంది ఇది ఎవరికి వాళ్ళు నేను ఉడికే రెండు దృష్టాంతాలు ఇచ్చాను ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి తర్వాత మీరు ఫుట్పాత్ మీద నడిచి వెళ్ళిపోతున్నారనుకోండి ఆ కారు వాడు అలా మేడకు వచ్చేస్తాడు ఆపడం లేకపోతే సైకిల్ వాడు దూసుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోతాడు ఫుట్పాత్ మీద కూడా నిలబడిన వాడు మొన్న మేము మీద నడుస్తున్నాం వాడు ఏడో కారు ఆ ఫుట్పాత్ మీద పార్క్ చేసుకుంటాడు వాడు వాడు అలా వ్యాన్యంగా వచ్చేస్తున్నాడు వాడు ఆపడం అంత వ్యాన్యంగానూ వచ్చేస్తాడు అంత వ్యాస్ట్ గా వచ్చేస్తున్నాడు మేము ఒక్క పక్కకి వెళ్ళాం అప్పుడు ఆ ఫుట్పాత్ మీద కార్ పార్క్ చేసుకున్నట్టు నా మీ మనస్సు ఎలా ఉంటుంది థర్డ్ ఎగ్జాంపుల్ చెప్పాను ఫోర్త్ ఎగ్జాంపుల్ మీరు పడుకుని నిద్రపోదాం అనుకుంటే వాడు సెల్ ఫోన్లో అరిచేస్తూ ఉంటాడు రైల్వేలో రైల్లో సెల్ ఫోన్లో అరుస్తూ ఉంటాడు రాత్రి పదకొండు సెల్ ఫోన్ మాట్లాడేస్తూ ఉంటాడు మీరు పడుకుని నిద్రపోదాం అనుకుంటారు అది మీకు చాలా ఇబ్బందిని కలిగించిన పరిస్థితే కదా దాన్ని మీ మనస్సు ఎలా ఉంటుంది ఈ రకమైన పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ఇత ఇటువంటివి మన ఇండియన్ సొసైటీలో చాలా ఎక్కువ మీరు యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ మీరు అమెరికన్ కెనేడియన్ సొసైటీస్లో కనుక ఉన్నట్లయితే ఇంత కష్టం ఇలాంటివి మీకు అక్కడ ఎదురు కావు ఇలాంటివి అక్కడ వాళ్ళకి అసలు ఇలాంటి సమస్యలు ఉంటాయని కూడా ఎరగరు వాళ్ళు కెనడాలో అమెరికాలోనే అనుకుంటే అంతకంటే ఎక్కువ కెనడాలో కెనడా ఈజ్ అ వెరీ వెరీ అడ్వాన్స్డ్ సొసైటీ కెనడాలో నటి నేను ఒకసారి నడిచి వెళ్తున్నా మామూలుగా అటువైపు వాళ్ళు మాత్రం ఏదో ఉంటుంది ఇట్ల నుంచి ఇట్టు దాటానికి అదేదో చూస్తూ నడిపి వెళ్తున్నాను నడిచి వెళ్తుంటే నాకు ఎందుకున్న డౌట్ వచ్చి అలా చూశాను చూస్తే సెవెన్ కార్స్ ఆగిపోయి ఉన్నాయి ఏడు కార్లు ఒక తర్వాత ఒకటి ఎందుకో ఇల్లుకు ఆగేడుకు మామూలుగా నడిచి వచ్చిన తర్వాత అవన్నీ బయలుదేరాయి అప్పుడు నా పక్కన వచ్చి ఏమిటో ఏడు కాదు నువ్వు దా నువ్వు దోటు దాటుతున్నావు వాళ్ళు ఆగారు అని చెప్పారు అవును వాడు ఆగడే అంగా పది గిజాల దూరంలో ఆగేడు ఏమిటన్నా పది గిజాలు అంతకంటే దగ్గరికి వస్తే పోలీసు టికెట్ ఇమ్మని చెప్పారు అంటే పోలీసు ఎక్కడున్నా ఉంటాడు అండి పోలీసు ఎక్కడో ఉంటాడు ఎక్కడో సీసీటీవీ కెమెరాలు ఏదో వాడు కనుక నడిచి రోడ్డు మీద నడుస్తున్న వాడికి టెన్షన్ కలిగిస్తే టెన్షన్ ఎప్పుడు వస్తుంది కారు దగ్గర తీసుకొస్తే టెన్స్ ఫీల్ అవుతాడు దట్ ఈస్ అన్ అఫెన్స్ యు వెరిఫై ఆల్స్ మీరు కెనేడియన్ లాస్ట్ నిరిఫై చేసుకోండి ఇట్స్ అన్ అఫెన్స్ రోడ్డు మీద నడుస్తున్న వాడు కనుక కంగారు పడ్డాడు అంటే ది డ్రైవర్ ఆఫ్ ది వెహికల్ ఇఫ్ హీఈస్ రెస్పాన్సిబుల్ పోలీసులు ఇమీడియట్లీ టికెట్ చేయడం టూ డాలర్స్ పెనల్ పెనాల్టీ వేస్తారు అలా ఉంటే సొసైటీస్ అక్కడ మీరు ఈ క్షమ ఇలాంటి గుణాలు మీకు ఈ స్థాయిలో అక్కర్లేదు అక్కడ ఇంకో స్థాయిలో అవసరం ఉంటుంది ఈ స్థాయిలో అక్కర్లేదు ఇండియన్ సొసైటీ మోస్ట్ ఇన్సెన్సిటివ్ కర్టీ లెస్ కన్ఫరంటేషనల్ సొసైటీ నేను చెప్పడానికి హెజిటేట్ చేయను దీనికి దేశ వ్యక్తికి ఏం సంబంధం లేదు కాలింగ్ ఏ స్ప్రేడ్ ఇట్ ఈస్ నాట్ నథింగ్ టూ ది పేట్రియాటిజం పేట్రియాటిజం ఈస్ డిఫరెంట్ థింగ్ సో అటువంటి సొసైటీలో మనం జీవిస్తూ ఉంటాం పైగా మన మన లోపు కూడా కొంత ఉంటుంది ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ఎ సొసైటీ అటువంటి సొసైటీలో ఉన్నప్పుడు క్షమాగుణాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది ఎదరవాడు వాడు చేయాల్సిన పని వాడు చేయడు అప్పుడు మీ మనస్సులో ఎటువంటి వికారం పుడుతుంది వికారం పుడుతుందా కొత్తదా పుడుతుంది అంటే అర్థం మీలో క్షమాగుణము లోపించినది అని అర్థం శంకర్ల యొక్క ఆ స్టాండర్డ్ బార్ చాలా హై ఉంటుంది బార్ చాలా హై స్టాండర్డ్ ఆఫ్ వాల్యూ సిస్టమ్ ఆయన మెయింటైన్ చేస్తారు ఆయన ఏమంటున్నారంటే క్షమా అంటే మీరు చిరునవ్వుతోటి ఉండిపోతారు తప్ప మీ మనస్సులో ఎట్టి వికారము పుట్టదు అంతర్విక్రియా ఉత్పత్తి ఇది క్షమా ఒకవేళ వికారం పుడితే ఆ కోపంగా మార్చుకోకుండా దానిని ప్రాసెస్ చేసుకోవటం ప్రాసెస్ అంటే ఇవి వాచ్ ఓహో మనస్సులో ఈ వికారము కలిగినది ఇంకా మనస్సుకి క్షమాగుణం పూర్తిగా అలవడలేదు అని గుర్తుపట్టడం ఆ వికారము అది క్రోధ రూపంగా పరిణమించకుండగా దాన్ని శోధించటము అలా వాచ్ చేస్తే ఇంకా క్రోధము కాదు అలా ఉండడం వికారం పూడితే క్రోధముగా పరిణమించకుండా దాన్ని అక్రోధము అంటారు వికారమే పుట్టకపోవడము క్షమా అంటు అది తేడా శంకరుడు ఉత్పన్నాయాం విక్రియాం ప్రశమనం అక్రోధ ఇది అవోచమ మనస్సులో వికారం పుట్టుతుంది వికారం పుట్టడం అంటే ఒళ్ళు మందుతుంది అది వికారం పుట్టుడం అంటే అలా వికారం పుట్టినప్పుడు ఆ వికారాన్ని యాక్షన్లో మాటలో ప్రదర్శించకుండా దాన్ని సల్లార్చుకోవటం ఇప్పుడు చేతి మీద నిప్పులు పడ్డాయనుకోండి వెంటనే ఏమని చెప్తారు వెంటనే చన్నీళ్ళలో చేయి ఎందుకంటే ఆ స్కిన్ బాగా వేడెక్కిపోతుంది చన్నీళ్ళలో చేయి ఉంచాలి ఐస్డ్ వాటర్లో పెట్టగలిగితే మరీ మంచిది ముందు అర్జెంటుగా నీళ్లు ప్లెంటీ ఆఫ్ వాటర్ సో దాట్ ఆ హీట్ అంతా కూడా ఆ వాటర్ తనతో పాటుగా తీసుకెళ్లిపోతుంది ఆ సెల్స్ అన్ని వేడెక్కిపోయి ఉంటాయి అవి కాలిపోతాయి ఆ హీట్ని ఆ వాటర్ తీసేస్తుంది ఆ తర్వాత ఒక ఐసుగడ్డ కూడా పెట్టవచ్చు పెడితే ఆ హీట్ పోతుంది దాన్ని ప్రశమనం అంటారు నిప్పును చల్లార్చినట్టుగా అలాగే హృదయంలో క్రోధము ఉత్పన్నము కాకుండా అలా వాచ్ చేస్తే అది క్రమంగా పోతుంది ఆ విధంగా వికారము పుట్టిన తరువాత దానిని చల్లార్చుకుంటా ప్రశమనం అంటే దానికి అక్రోధ అని పేరు ఈ విషయం మేము ఇంతకుముందే చెప్పి ఉన్నాము ఇత్తం క్షమాయా అక్రోధస్య విశేష క్షమకు అక్రోధమునకు ఇది తేడా ఎందుకంటే అక్రోధము చెప్పి క్షమ చెప్పి రెండింటికి ఒకే అర్థం చెప్తే అది పునరుక్తి దోషమవుతుంది ప్రధానమైన తేడా రెండింటికి కాలదు ఇది రేపు క్లాసులో మనం కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్థ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యే శాంతిశాంతిశాంతి